ఎరుకను కలలో పురుషునీ ఎరుకే ఈ విశ్వమగుచు ఏర్పడు కలగా ఎరుక బయలుగని తా లేరిగిన ఎరుక కది మేల్కైది నమ్మూ లెసా ఎరుకతో పొందు వదులాదే పిసా ఎరుక నే కళ నీకు ఎప్పుడూ తోచీతే ఎరు కాలేందనూ మేల్కా ఎరు గోమపుడే పొండు ఎరుకను కలలో పురుషునికి ఎరుకే విశ్వమవుచూ ఏర్పడు కలగా ఎరుక బయలుగని తా లేరిగిన ఎరుక గది మేల్క ఇది నమ్ము లెస ఎరుకతో కొందు వదులదే పిసా ఎరుక అనే కళ నీకు ఎప్పుడూ తోచితే ఎరుక లేందను మేల్క ఎరుకప్పుడే చాలు ఇది నమ్ము లెసా ఎరుకతో కొందు వదులదే పిసా ఇది పదవిభజన